అధ్యాయుడు రాసి మర్చి అయ్యో ఇవాడు శుక్రవారం అండి రాసైపోయినా డబ్బుదాయొచ్చారా పటం చెప్తే సరే అండి అయ్యో మర్చిపోయానండి అలాంటి పరిస్థితి రాకూడదు మీకేం రాదు అది నాకు తెలుసు బట్ అంటే అది దాన్ని ప్రమాదము విస్మరణము అది రావద్దు ఆ ప్రమాదం ఎప్పుడు వస్తుందో ఇతర విషయాలు మనస్సుని బాగా క్లా నిండిపోయి ఉన్నప్పుడు ఇలాగంటే జరుగుతుంది అంతల్లా మనం సంస్కారంలో పడిపోకూడదు అధ్యాయాన్ని కూడా విస్మరించి అధికంగా ఉదాహరణకి మీరు మీరు ఏదో కొన్ని మంత్రాలను అధ్యయనం చేశారు మేధాశక్తమో ఏదో ఏదో చెప్పుకున్నారు గణపతి పరిషత్తు సపోజ్ ఒక పది సంవత్సరాలు ముఖం కేసి మీరు చూడలేదు అనుకోండి పది సంవత్సరాల తర్వాత గణపతి పరిషత్తు ఎవడో చెప్తుండారే ఇది ఎక్కడో విన్నట్టుందే అని అని అయితే మీరు చెప్పుకున్నారనే చెప్పుకున్నాను చెప్పండి రెండు వాక్యాలు అంటే అబ్బాయి నేను అనే పరిస్థితి ఎందుకంటే ఫర్ ఎ ఆఫ్ టైం యూ హెవ్ టోటల్లీ ఇగ్నోర్డ్ అలాంటి పరిస్థితి నుండి వంచితులం అవుతాము అలా అవ్వకూడదు ఈ సంసారం ఉన్నదే దాని మీద అంత ఇన్వెస్ట్మెంట్కి అర్హత లేదా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే అది వర్కౌట్ కాదు ఇన్వెస్ట్ చేస్తాము వాట్ ఎవర్ ఈజ్ రీజనబుల్లీ మీనింగ్ఫుల్ అంతే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే నా అభిప్రాయం ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్ సో అంతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే తా ఇప్పుడు మామూలు ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మీరు ఇల్లు కట్టుకున్నారనుకోండి ఒక ప్రొపోర్షనెట్గా ఇన్వెస్ట్ చేస్తా ఇప్పుడు పూజాగృహము ఎంత స్పేస్ ఉండాలి దానికి ఎటువంటి అరేంజ్మెంట్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వదు అలాగే బాత్రూమ్ అలాగే బెడ్రూమ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వదు డ్రాయింగ్ రూమ్ ఎవరిథింగ్ ఎవరిథింగ్ హ్యాస్ ఏ సపోజ్ మీరు బాత్రూమ్కి ఏ లక్షలు ఖర్చు పెట్టారనుకోండి అది డిస్ప్రపోర్షన్ ఏమిటి అలాగే దట్ ఈస్ నాట్ ఫెయిట్ ఆ రకమైన ఖర్చు ఒకసారి కాదు అలా డిస్ప్రపోర్షనెట్గా ఉండకూడదు సో అదేవిధంగా అలాగే ఎలా అయితే ఇల్లు కట్టేప్పుడు అలాంటి ఒక ప్రపోర్షన్ ఉంటుందో అదేవిధంగా జీవితంలో సంసారము మోక్ష పురుషార్థము అని రెండు ఉన్నాయి ఈ అంటే కేవలం సంసారము కాదు కేవలము విద్యాధ్యయనము కాదు కుదరదులాగా కేవలము సంసారములో పడిపోయామనుకోండి మనం కేవలము సంసారం అంటే ఏమిటి కామనలు ఏవో డిజైర్స్ ఉంటాయి డిజైర్స్ ఎండేమీ అవో ఆర్ నాట్ గోయింగ్ టు ఎండ్ ఇట్స్ ఎన్ రోడ్ ఇట్స్ పర్సూట్ ఆఫ్ డిజైర్స్ ఇట్స్ ఎన్ రోడ్ ఆ సత్యాన్ని గుర్తించాలి ఎందుకంటే డిజైర్స్ ఫుల్ఫిల్డ్ బ్రీడ్ మోర్ డిజైర్స్ అలా నడిచిపోతూ ఉంటుంది ఆ మహాప్రవాహం తర్వాత కామనం ఉంటే చాలదు దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే అర్థము ఉండాలి ధనాన్ని సంపాదిస్తూ ఉండాలి అర్థమో కామం సో అర్థకామ ప్రవృత్తి ఇది సంసారము ఇది అవసరం ఇట్ ఈస్ నీడెడ్ బై ఆల్ మీన్స్ ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్ కానీ అక్కడితో దాగిపోకూడదు వెంటనే వెనువెంటనే అర్థకామాలకి ధర్మాన్ని జోడించి చెయ్యాలి లేకపోతే అర్థకామాలు కలుషితమైపోతుంది అసలు ధర్మము జోడించకుండా అర్థకామాలని మనం అసలు పలుషు చేయనే రాదు అసలు సో ధర్మార్థకామములు దట్ ఈజ్ ద బేసిక్ మినిమము ధర్మం కూడా సంసారంలో భాగం ధర్మం అంటే పుణ్యము సంసారంలో భాగం అదే త్రివర్గము దట్ ఈజ్ ఆల్ సంసార ఎటు ధర్మాన్ని స్పిరిచువల్ సంసార అంటారు మిగతా అర్థకామాలని సాంసారిక సంసార సో దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్ సో త్రివర్గము అది సంసారం మొత్తం 100% పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ సంసారంలో ఉండకూడదు మరి ఎలా ఉండాలి స్వాధ్యాయ స్వాధ్యాయ అంటే మోక్ష శాస్త్ర అధ్యయనము అని అర్థం స్వా అంటే ఆత్మ ఆత్మశాస్త్రము అంటే మోక్ష శాస్త్రము దీని అధ్యయనము దీన్ని పూర్తిగా విస్మరించవద్దు గివ్ ఏ ప్లేస్ టు దిస్ ఆప్షన్ స్వాధ్యాయ ఆత్మ ప్రమదే కర్మలను చేస్తున్నారు కర్మలు లౌకిక కర్మలు చేస్తున్నారు ధార్మిక కర్మలు చేస్తున్నారు మంచిది కానీ మోక్ష శాస్త్రం విషయంలో పూర్తిగా విస్మరించటం తాగదు ఎందుకంటే దానివలన మనకి మనమే హాని చేసుకున్నవాడు ఇది ఎలాగంటిదంటే సపోజ్ యూఆర్ ఎర్నింగ్ మనీ అండ్ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సమ్ డిజైర్స్ అండ్ ఆల్ దాట్ ఫ్యామిలీకి డిస్ ఉంటాయి వ్యక్ ఫ్యామిలీ డిజైర్స్ అన్నీ వ్యక్తి డిజైర్సే ఇంట్లో వాళ్ళందరి కోరికలు పూర్తి ఫుల్ఫిల్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోండి గృహస్థులు కూడా హ్యాపీగా ఉంటాడు వాళ్ళు ఈదుర ఉంటుంటే వీళ్ళు మాత్రం హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఆల్ దట్ ఈస్ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ దానికోసం అర్థ ప్రవృత్తి ఈ ప్రాసెస్లో సపోజ్ నా హెల్త్ చెడిపోయింది అనుకోండి ఏమిటి ఉపయోగం హెల్త్ పాడైపోయిందని ఎందుకు పాడైపోయిందని హెల్త్ ఈ మధ్యన ఈ జాబు ఈ బిజినెస్ పార్ట్ టైం జాబ్స్ ఎక్కువైపోయి హెల్త్ పాడైపోయింది సపోజ్ యూ డూ దట్ దట్ మీన్స్ యూ ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్ ఈ బిజినెస్ ఈ బిజినెస్ చేసేది ఎక్స్ట్రా జాబ్స్ చేసేది దేనికోసం సుఖానుభూతి కోసం ఆ సుఖానుభూతికి మూలమేమిటి హెల్త్ సో యూఆర్ గోయింగ్ అగెన్స్ట్ యువర్ ఓన్ గుడ్ సపోజ్ యూ టేక్ కేర్ ఆఫ్ ది ఫిజికల్ హెల్త్ బట్ అర్థకామ పర్ష్యూట్లో పడి మెంటల్ హెల్త్ జడగొట్టుకున్నారనుకోండి మెంటల్ హెల్త్ జరుగొట్టుకోవడం అంటే ఏంటి ఇంట్లో పిల్లలతో ఆడుకునే టైం కూడా లేదు ఇతగాడికి బికాజ్ హిజ్ సో బిజీ సండే ఫాదర్ సండే నాడు కూడా బిజీగా ఉంటాడు ఆయన అకౌంట్ సేవర్ అవసరం సో హిజ్ సో బిజీ హియాస్ నో టైమ్ ఫర్ హిస్ వైఫ్ హి హస్ నో టైమ్ ఫర్ హిస్ చిల్డ్రన్ ఇతను బిజినెస్లో ఒక లెవెల్కి తీసుకొచ్చేపడికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి బోర్డింగ్ స్కూల్స్లో చదివేంతవరకు ఆ తర్వాత పెద్దవాళ్ళు అయిపోయి యూనివర్సిటీల్లో హే హ్యాడ్ అనే ఫోన్ మీద అనే స్థితికి వచ్చారు సో హీ హ్యాస్ నాట్ ఎంజాయిడ్ ద చైల్డ్హుడ్ ఆఫ్ చిల్డ్రన్ చిల్డ్రన్కి ఒక చైల్డ్హుడ్ని తల్లిదండ్రులు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలంటే వాళ్ళు కొంత టైం ఇన్వెస్ట్ చేయాలి తర్వాత బై ది టైమ్ హీజ్ హీఈస్ హీ హాజ్ దన్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ బిజినెస్ హీ హాజ్ సెపరేట్ హీ హాజ్ డిస్టెన్స్డ్ హిమ్ సెల్ఫ్ ఫ్రమ్ హిజ్ వైఫ్ అనుకోండి బెటర్ హాఫ్ తోటి డిస్టెన్స్ వచ్చేసింది అనుకోండి బిజినెస్ బాగానే నడుస్తుంది కానీ ఇద్దరికీ అనుకూలంగా లేదు ఎవడు ఉపయోగం దానివల్ల ఇప్పుడు ఇద్దరు హీరో హీరోయిన్లు పెళ్ళాడారు ప్రేమించుకుని ఆ తర్వాత వీడు ఆస్కర్వాదు దాకా వీడు వెళ్ళాడు ఆవిడ ఆస్కర్వాదు దాకా ఆవిడ వెళ్ళింది ఈరోపలో డైవర్స్ తీసుకున్నారు ఏమైనా అక్కడికి కెరీర్ బాగుపడ్డట చెబునట్ట నైకోల్ కిడ్మెన్ అనే ఒక ఆవిడ ఉంది ఆవిడ అలాగే చేసింది ఈరోజు సమాచారం ఎక్కడో వెళ్ళారు పొందండి సో ఏడు ఉపయోగం ఇది ఇట్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్ ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే దట్ మెంటల్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఏడు ఉపయోగం ఈ అర్థకామ పరిశుద్ధి వల్ల అలా ఉండకూడదు ఎలా ఉండాలి ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ అంటే మోక్ష శాస్త్రం భగవద్గీతను చదువుకుంటారు భగవద్గీత అంటే ఇట్స్ నాట్ ఎ బుక్ భగవద్గీతను ఎప్పుడు పుస్తకం మీరు ఎప్పుడూ అనుకోకూడదు ఇట్ ఈస్ ఎ టీచింగ్ విచ్ ఈస్ వెరీ డియర్ టు అవర్ హార్ట్స్ శ్రీకృష్ణ భగవానుడు హృదయంలో బుద్ధి ఆ బుద్ధిని బుద్ధి ఎందు ఉండి ఆ బోధన మనకి చేస్తున్నాడు క్రోధేష కామయేష క్రోధేష రుజోగుణ సముహ అన్నాడు అనుకోండి ఇట్స్ నాట్ ఎ బుక్ ఇట్ ఈస్ నాట్ ఎ థిటికల్ డిస్కషన్ ఇట్ ఈస్ ఏ టీచింగ్ విచ్ ఈస్ వెరీ డియర్ టు మై హార్ట్ అండ్ ద టీచింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్ ఆత్మయ సద్గురువు సో గురువు ప్రతీక దేనికి ప్రతీక అంటే సద్గురువు ఆత్మకి బాహ్యమునందుండే గురువు ప్రతీక ఆ విధంగా భగవద్గీతను అర్థం చేసుకోవాలి దట్ ఈస్ మోక్ష శాస్త్ర దట్ ఈస్ స్పిరిచువల్ హెల్త్ సో ఆ స్పిరిచువల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ ఈ మూడింటిని భద్రం చేసుకుని ఇప్పుడు యువ పరుశ్యు ధర్మార్థక త్రివర్గాన్ని పరిశుభ్రు ఈ మూడింటికి మోపం వచ్చేట్లాగా అంటే మూడింటికి లోటు వచ్చి విధంగా మీరు త్రివర్గాన్ని పరిశుభ్ర చేశారనుకోండి ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ స్వాధ్యాయా ప్రియం ఆహృత ఆనీయ ద్వానిష్కర आचार्या आचार्य अहृत प्रजा प्रजासतान मवच्छेत्स आचार्या आचार्या आचार्य कोष्ट అభిష్టమైన అంటే విచ్ ఇస్ లైక్డ్ బై హిమ్ అటువంటి అంటే ధనం అంటే క్యాష్ అనే మీరు అనుకోకర్లేదు ఇట్ కెన్ బీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ సర్వీస్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఆర్ మేబీ క్యాష్ ఇవన్నీ ధనాలే కదండి సర్వీస్ ఇస్ ఆల్సో ధనం సర్వీస్ సెక్టర్ అని అదంతా ధనం కదది ఇప్పుడు హాస్పిటల్స్ ఇవన్నీ ఉన్నాయి వట్ ఈస్ దాట్ ఇట్ ఈస్ ఆల్ సర్వీస్ సెక్టర్ సో దట్ ఈజ్ ఆ మనీ అలాగే ఒక వస్తువుని వస్తువుని కూడా ఆచార్యునికి ఇవ్వచ్చు ఆచార్యుడు సపోజ్ హీ రిక్వైర్స్ సంథింగ్ ఆ వస్తువుని ఆయనకి ఇవ్వచ్చు లేకపోతే క్యాషే ఇవ్వచ్చు కూడా ధన శబ్దానికి అన్ని అర్థాలు ఉన్నాయి ఆయనకి అభిష్టమైనటువంటి ధనాన్ని ఆచార్యునికి సమర్పించి ఆనీయ తత్వ తీసుకొచ్చి ఆయనకిచ్చి ఎందుకంటే విద్యా నిష్క్రయ అర్థం విద్యను మనం పొందినాం గనక ఆ కృతజ్ఞతను ప్రకటించడం కోదు నథింగ్ మోర్ దాన్ దాట్ అదేదో గివ్ అండ్ టేక్ మ్యూచువల్ ఇట్ ఈస్ నాట్ ది ఐడియా జస్ట్ ఎస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ గ్రాటిట్యూడ్ ఫర్ నాలెడ్జ్ బికాస్ నాలెడ్జ్ ఈజ్ వెరీ స్ప్రెషల్ సీటేజ్ అందుకోసం ఆచార్యునికి ప్రియమైన ఆ వస్తు రూపంగా కానీ మరో రూపంగా కానీ తీసుకువచ్చి ఆ తర్వాత ఏం చేయాలి వివాహం చేసుకోవాలి ఇప్పుడు ఆచార్య అయినచే అనుజ్ఞాత ఆచార్యుణ్ణి అడగ ఆచార్యుడే చెప్తారు చాలేబోయే వాటికి నువ్వు వెళ్ళి వివాహం చేసుకోవాలి ఇంకా వీడి ఇక్కడ అనవసరం చదువుకున్నాడు చాలా కాలం ఇంకా వెళ్ళి వివాహం చేసుకుంటే మంచిది ఎంత వయస్సు వచ్చింది ఆచార్యుడు ప్రియంగా ఉంటాడు కదండి దాని దగ్గర ఇంతకాలం చదువుకున్న విద్యార్థి అందు పుత్ర ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమతో ఏమని చెప్తాడంటే చాలేబోయ్ చాలా కష్టపడుతుందో సంతోషం ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోమ్మా అని చెప్తాడు చెప్పడంలో ఆలస్యం ఉందనుకోండి వీడైతే అడగచ్చు సార్ నా చదువు అయిపోయింది కనుక నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే వెళ్ళిరా ఇంటికి వెళ్ళి నేను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిద్దాం అనుకుంటున్నాను అని అడగాలి అయితే ఆయన ఎస్ అంట యు హు టేక్ దట్ పర్మిషన్ ఈ రోజుల్లో ఏం చేస్తారంటే దీన్ని ఒక రిచువల్ కింద కన్వర్ట్ చేస్తారు ఇట్స్ నాట్ సపోజ్ టు బి రిచువల్ బట్ దే కన్వర్ట్ లైక్ దాట్ ఎలాగంటే దే రైట్ అ లెటర్ టు సమ్ ఆఫ్ ది మఠాస్ వాళ్ళకి ఇలాగా పత్రికతో సహా వివాహ పత్రిక జత చేసి ఇలా వివాహం చేసుకుంటున్నాము మీ అనుగ్రహ ఆశీస్ కవర్లో పెట్టివాహముకు శుభం పంపిస్తారు సమ్థింగ్ ఈస్ దే వివాహానికి ముందు ఆచార్యుడు అనుమతి పొందాలి అనే ప్రిన్సిపుల్ ఒకటి బాగా పాటిస్తున్నారు కదా టు ఇట్ ఈస్ గ్రేట్ ఈ ప్రిన్సిపుల్ తమిళనాడు స్టేట్లో బాగా పాటిస్తారు ఆంధ్ర స్టేట్లో కొంచెం తక్కువ బట్ స్టిల్ దే యి ఆచార్యుడు ఏం వద్దండవు ఓకే ఒక ఫార్మాలిటీగా వెళ్ళి పర్మిషన్ ఇష్టం అయ్యా వివాహం చేసుకుంటాం అది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది తర్వాత రెగ్యులర్గా వెళ్ళి వివాహానికి ఇన్వైట్ కూడా చేయొచ్చు కాబట్టి అలా చేయాల్సి ఉంటుంది ఆచార్యుని అనుమతిని తీసుకుని అనురూపాన్ దారాన్ ఆహృత్య తనకు అనురూపమైన భార్యను వివాహమాడి దారాన్న బహువచనం ఉంది ఆ దారాశబ్దం అలాంటిది దారాశబ్దం అలాంటిది అర్థం భార్య అర్థం భార్య లూ కాదు భార్య కానీ నిత్య బహువచనాంత శబ్దం ఎప్పుడు బహువచనంలోనే ఉంటుంది దారాహ అని ఉంటుంది అంటే భార్య అని అర్థం పుల్లింగ శబ్దం సో అంటే పదము యొక్క లింగానికి నిత్య జీవితంలో లింగానికి సంబంధం లేదు సంస్కృతం వృక్ష అని ఉందండి ఇంగ్లీష్ అయితే న్యూటర్ అంటాడు సంస్కృతంలో అయితే తెలు అది పుల్లింగ తేగా క్రేపర్ స్త్రీలింగ శబ్దం సో ఆ లింగానికి దాని అర్థమునకు జెండర్కి సంబంధం లేదు ఇట్ ఫాలోస్ ఇట్స్ ఓన్ వే సో ఆ పదములో ఆ లింగం నిర్దేశమై ఉంటుంది ఆ స్త్రీ ప్రత్యయాలనే ఒక ప్రకరణం ఒకటి ఉంటుంది ఆ సిద్ధాంత పదంలో తక్కువ వస్తాయి ఈ విధంగా దానికి ఏం కానీ దారాన్న అంటే భార్యను అనురూపమైన భార్యను తనకు తగ్గ ఈ తగ్గ అంటే అనేక సందర్భాలను బాగా సంపన్నులు అనుకోండి సంపన్నుల గృహంలో ఉండే అమ్మాయిని వివాహం చేసుకుంటారు రాజకుమారుడు అనుకోండి రాజకుమార్తెను వివాహం చేసుకుంటారు ఇంక కొంచెం వివాహంలో ఆ పరిస్థితులు చూసుకుని వివాహం చేసుకుంటే కొంచెం కల్చరల్ సిమిలారిటీ చూసుకుంటే మంచి సో దట్ ద ఫ్యూషన్ విల్ బీ కంఫర్టబుల్ లేకపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశం ఉంది ఇనీషియల్గా లవే లవ్ అనే అఫైర్ ఉందనుకోండి ఈ కాన్ఫ్లిక్ట్స్ అప్పుడు బయటపడవు తర్వాత బయట విజ్ఞతనే ఆ వివాహంలో రెండు పద్ధతులు ఒకటి ముందు లవ్ తర్వాత మ్యారేజ్ అని దిస్ ఈజ్ మోడర్న్ థింకింగ్ అండ్ దే థింక్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్ థింకింగ్ ఇన్ ఏ వే వీ కెన్ అక్సెప్ట్ ఇట్ బట్ ది అదర్ థింకింగ్ ఈజ్ ఎ బెటర్ థింకింగ్ ఏమిటి ముందు యూ గెట్ మ్యారీడ్ సో ధర్మము అనే ఫౌండేషన్లో అనుబంధం ఏర్పడుతుంది వీఆర్ మ్యారీడ్ సో ది కమిట్మెంట్ ఈజ్ ఫిక్స్డ్ ఆవు వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ఫిక్సింగ్ దిస్ కమిట్మెంట్ ధర్మం ధర్మం బేసిస్గా కమిట్మెంట్ ఫిక్స్ అవుతుంది నవ్ లవ్ గ్రో అవుట్ ఆఫ్ ఇట్ ఆ తర్వాత లవ్ అనేది గ్రో అవుతుంది మీరు ప్రారంభంలోనే లవ్ని కమిట్మెంట్ కింద పెట్టారనుకోండి అది మీరు లవ్ అని అంటున్నారే కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే దట్ ఈస్ నాట్ మచ్ మోర్ దాన్ లస్ట్ ఇప్పుడు కూడా ఒక యువకుడు ఒక యువతిని లవ్ చేస్తాడు తప్పించి కొంచెం అందవికారంగా ఉన్న వ్యక్తిని లవ్ చేయడు కదా కాబట్టి ఇట్ ఈస్ మోర్ బయలాజికల్ ఇన్ నేచర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ బట్ దట్ హ్యాపెన్స్ టు బి సో దిస్ ఈస్ వాట్ సైకాలజిస్ట్ సిగ్రీ ఇట్ ఈస్ మోర్ బయలాజికల్ అండ్ లెస్ ఆఫ్ ఇమోషన్ ఆ సిచ్యువేషన్లో మీరు దాన్ని ఫౌండేషన్గా చేసుకునే వివాహాన్ని పెట్టారనుకోండి ఆ ఫౌండేషన్ షేక్ అవ్వడం కారణం అది షేక్ అయితే ఆ మ్యారేజెస్ ఇంట్లో అందుకనే మీకు కేవలము లవ్ బేసిస్ మీద వచ్చిన మ్యారేజెస్ అవి సక్సెస్ఫుల్ మ్యారేజెస్ చెప్పడానికి వీలు లేదు అలాగే దాఖలాలు లేవు పర్సంటేజ్ తీసుకోవాలి స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ అని ఒకటి ఉంటుంది దాని ప్రకారం పోవాల్సి ఉంటుంది సైన్స్ అంటే మరి ఇప్పుడు ఐబో అండ్ ట్యాబ్లెట్ ఉందనుకోండి వంద మంది తలపోటు వాళ్ళు వేసుకుంటే వంద మందికి తగ్గదు అది డెబ్భై మందికి తగ్గితే ఎఫ్డిఐ వాడు పర్మిషన్ ఇచ్చేస్తారు మార్కెట్లో పెట్టడానికి వంద మందికి తగ్గదు అది దాన్ని స్టాటిస్టికల్ ప్రాబ్లమ్ స్టాటిస్టికల్ ఏదో అంటారు యావరేజ్ అనో ఏదో అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఏది ఉండదు అలాగే ఇక్కడ కూడా ఫెయిల్యూర్ పాస్ అన్న దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్లు కుదరవు దట్ కైండ్ ఆఫ్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ ఈజ్ నాన్ ఎగ్జిస్టింగ్ బాజ్ ఇప్పుడు ఈ మన హిందూ ధర్మంలో ఉన్న విశిష్టత ఏమంటే ది మ్యారేజ్ ఈజ్ సిమెంటెడ్ బై ధర్మ ధర్మ ధర్మ ఈజ్ వాట్ ధర్మ ఈజ్ ఎ కమిట్మెంట్ So, the cementing factor is a commitment based on higher values, which is dharma and a commitment I find already. Now I am married to this lady. Already the commitment is fixed. Now he has to love her and he will slowly love her. They will discover each other's good point. They will start ignoring each other's weakness and then the marriage continues and the మ్యారేజ్ ఇస్ is లేదు ఇట్ ఈస్ సెపరేటెడ్ ఓన్లీ బై టైమ్ ఆ డెత్ నథింగ్ ఎల్స్ సెపరేట్ సో ఆ విధంగా దట్ ఈస్ ఎ బెటర్ వే ఆఫ్ యూకింగ్ అనురూప శబ్దానికి నేను వివరంగా చెప్పాను సో అనురూపాన్ ద్వారా ఆహుత్య ప్రజాతంతు మా వ్యవచ్ఛేద్ తంతు అంటే తీగ ante అంటే కూడా అదే అర్థం తీగ సమ్యక్ తాన అంటే అలా సాగదీయ aindi aa taram tarat inko taram nadashte tarat maro taram nadashte so the sequence is continuing that means santana moontare so ten two unta santanama danini par yavar chain si don't put an end to it from your side you don't uh, try to disturb that and they are therd darshana give birth to your few children avema avukaloddandeya alaga koochona akkarledu ala uddu kodana you give birth to your few children and your chain si అదే అంటారు శంకర్లు ప్రజాసంతతే విత్తి నర్తవ్య ప్రజా సంతానము ప్రజా సంతానముంటే ప్రవాహం ప్రవాహము ప్రజ అంటే పిల్లలు ఆ ప్రజ యొక్క ప్రవాహము అది ఆగిపోయేట్లాగా వద్దు ఫ్రమ్ యువర్ సైడ్ యు మేక్ అన్ ఎఫర్ట్ టు కంటిన్యూ ఇట్ ప్రజాసంతతే విత్తి నవ్య తర్వాత అనుత్పద్యమాపి పుత్రే పుత్రకామ్యాది కర్మణ తదుత్పత్తు యత్నకర్తవ్యత్యభిప్రాయ ఏంటండి ఇలా చెప్పడంలో అభిప్రాయం ఏమిటంటే ఒకవేళ మీకు సంతానం కలగలేదనుకోండి ఏం ప్రమాదం లేదు సంతానం కలగకపోతే కానీ ఒక పాసిబిలిటీ ఉన్నప్పుడు అనుత్పుజ్యమానేపి పుత్రే సంతానం కలగకపోయినా మీరు ఏదైనా ఒక డాక్టర్ని సలహా చేసి బై టేకింగ్ ఏ ప్రాపర్ మెడిసిన్ ఏదైనా ఆబ్స్టకిల్స్ ఉంటాయి ఆ ఆబ్స్టకిల్స్ నివారణ చేసి తద్వారా సంతాన కల సంతానం కలగటానికి పరిస్థితిని సుగమం చేసుకోవటానికి మీరు ప్రయత్నం బాగుంటుంది అని శాస్త్రం చెప్పారు ఉత్తరకామ్యేష్ఠి అంటే పూర్వం వాళ్ళు వాళ్ళు ఫెర్టిలిటీ క్లినిక్స్ అవి లేవుగా అక్కడికి ఇంకా బయాలజీ డెవలప్ కాలేదు వాళ్ళు ఏం దేవుడి మీద భారం మోపేవారు ఆ దేవుడి మీద భారం మోపి ఈశ్వరుణ్ణి శరణాగతి వేడి ఏ ఈశ్వరావు మాకు సంతానం కలిగి ఇట్లా చెయ్యి అని ప్రార్థించడం పేరే పుత్రకామ్యేష్టి దానికి ఒక వేదంలో అయితే ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఒకటి డెవలప్ చేసి పెట్టారు సత్యనారాయణ వర్తం లాగా ఈ మధ్యకాలంలో కేరళలో అక్కడ చేశా అదో పెద్ద కాంట్రవర్సీ ఈ సెక్యులరిస్టులు ఉన్నారు మన ఈ సెక్యులరిస్టులు మీరు మీరు రామయజ్ఞం చేసుకుంటే వాళ్ళు అడ్డు అదిగో నువ్వు రామయజ్ఞం చేస్తున్నావు రామయజ్ఞం చేసినట్లయితే అక్కడ సుప్రీంకోర్టు ఏమైనా అర్జెక్ట్ చేయొచ్చు లేకపోతే టెన్షన్స్ పెరిగిపోతాయి సమాజంలో టెన్షన్స్ పెరిగిపోతాయి అని ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ కూడా వాళ్ళు అడ్డుపడతారు సెక్యులరిస్టులు అడ్డుపడతారు సో నాట్ ది గవర్నమెంట్ అడ్డుపడిట్లే చేస్తారు వీళ్ళందరూ కలిసి వీళ్ళు పెద్ద న్యూసెన్స్ ఫోర్స్ కింద తయారై దిస్ సెక్యులరిస్ట్ గ్రూప్ మీడియా ఈజ్ కంట్రోల్డ్ బై ద సో సమ్టైమ్స్ సచ్ఏ డిస్టార్టెడ్ వెర్షన్ దే ప్రజెంట్ బిఫోర్ యూ చాలా దుఃఖం కలిగి ఇట్లాగా చాలా ఒక ఫీలింగ్ ఆఫ్ గ్రీవెన్స్ కలిగి ఇట్లాగా డిస్టార్టెడ్ వర్షన్ ప్రజెంట్ చేస్తా ఉదాహరణకి ఒక రాస్తాడు నేను హిందూ పేపర్లో వచ్చింది టెన్ నాన్ హిందూ పీపుల్ పువర్ హిందూస్ ఎర్లీదర్ రిలీజియన్ డ్యూ టు సమ్ ఫ్రాడ్ ఎట్సెట్రా నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ అది ఎలా వచ్చిందంటే ఒక ఏరియాలో మీరు కనుక ఈ మతం పుచ్చుకుంటే వర్షాలు పడతాయి వర్షాలు లేవప్పుడు వర్షాలు పడతాయి అని వాళ్ళు ప్రచారం చేశారు వీళ్ళు రైతులు కొంతమంది ఆ వర్షాలు ఉంటే వాళ్ళకి పంట ఉంది లేకపోతే పంట లేదు సో ఏమో వర్షాలు పడతాయేమో దిగుమలింది అని చెప్పేసి ఆ ఆ వర్షాలు మూడేళ్ళు పండలేదు సో వాళ్ళకి బాధ కలిగింది ఎట్లేదు వర్షాలు పడతాయన్నారు వర్షం లేదు ఏం లేదు చాలా అధ్వానంగా ఉందే అని వాళ్ళు ఏం చేశారంటే లోకల్ శంకరాచార్య దగ్గరికి వెళ్ళారు మళ్ళీ మాకేమో మీరు మళ్ళీ హిందూ ధర్మంలో మమ్మల్ని తీసుకోండి అని పోరా సాధారణంగా ఈ లోకల్ శంకరాచార్య నో అని ఉండాల్సిందే ఈ దట్ ఈస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బట్ జన్ సమ్హౌ దిస్ శంకరాచార్య హ్యాపెండ్ టు బీ ఎ వెరీ బ్రాడ్ మైండెడ్ జంట్మెన్ ఈ సెడ్ యూఆర్ వెల్కమ్ అని అన్నారు ఆయన మళ్ళీ ఆయన మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారే నేను ఆశీర్వదిస్తాను సో ఆయన ఏదో మంత్రపదీక్ష ఇచ్చి వాళ్ళని పేర్లు పెట్టి తీసుకొచ్చాను వేపంలో హిందూ అంటాడు It leads to a lot of tension among the communities. This should not be allowed on Rashekha. This is what he wrote. Will all of you talk about it, where were you? Here, if you talk about it, you will be able to talk about it. Suppose you are talking about Christianity. The Hindu fellow doesn't even bother about it. He will report it with some glee, as if he has achieved something out of it. సరే పది మంది దీంట్లోకి వస్తానంటే హీ హి హేస్ ఇట్ లీడ్స్ టు కమ్యూనల్ టెన్షన్ వై షుడ్ టు కమ్యూనల్ టెన్షన్ లీడ్ టు టెన్షన్ లీడ్స్ టు టెన్షన్ దట్ టెన్షన్ ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఏదైనా కార్యం చేసుకుంటే పక్క వాళ్ళు ఫీల్ అవుతారు టెన్షన్ వస్తుందంటే స్టాప్ పెట్టారు వాటిల్ డ్యూ ఇట్ యు హివ్ ఏ స్టాండ్ సమ్వే జస్ట్ బికాస్ టెన్షన్ వస్తుంది కదా అని మీరు స్టాండ్ ఇవ్వడం మానేస్తే really not you live a life at some point you have to stand up so naturally to tension we will handle the tension the budget is not there whole of the tension budget money sir whole lag tension is not there khoni is there tension moro moro pandag is there tension marishmane alage id tension is there we will handle the tension for one three years handle it first after that tension radi accept money why ji should be the reporter So this సో దిస్ వే ది So, మీడియా ఈస్ రాంగ్ మీడియా సో ఎనీవే ఐ ఐ డోంట్ నో వేర్ ఫ్రమ్ ఐ వెంట టు వేర్ సో ఈ పుత్రకామేష్టి యాగం చేస్తే వాడు ఒక వ్యతిరేక రిపోర్ట్ దాన్ని తర్వాత మళ్ళీ రిపోర్ట్ వచ్చింది వంద మంది పాల్గొన్నారు ఆ యాగంలో అరవై ఏడు మంది సక్సెస్ much better than many modern medicines, I tell you. 67% సెవెన్ పర్సెంట్ మీరు ఎవరైనా డాక్టర్లనే ఈ ఫార్మకాలజిస్ట్లు డ్రగ్ డిస్కవరీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అడగండి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఈస్ ది బెస్ట్ పర్సంటేజ్ ఇఫ్ ఎనీ డ్రగ్ ఈజ్ డిస్కవర్డ్ ఇఫ్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఇన్ సిక్స్టీ ఆఫ్ ది కేసెస్ ఏదో బ్లైండ్ ట్రయల్స్ అని ఇవేవి ఉంటాయి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అది కనుక సక్సెస్ అయితే ఇమీడియట్లీ డ్రగ్ అథారిటీ విలువ పర్మిషన్ టూ పుట్టించండి మార్కెట్ ఇమీడియట్ ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ హై పర్సంటేజ్ పత్రగానే స్టీ వర్క్స్ ఇట్ వర్క్డ్ నాట్ ఎ కర్మా మ్యాన్ బట్ ఫ్రమ్ ది బేసిక్ బేస్ ఆన్ ది రిపోర్ట్స్ ఇట్ సీమ్స్ టు వర్క్ ఆ రకంగా నా దగ్గర ఎప్పటికీ ఆ రిపోర్ట్స్ ఉన్నాయి ఎందుకు నేను ఆ టైంలో తీసి పెట్టాను సో ది ఐడియా ఈజ్ సో అలాగ వాళ్ళు పూర్వకాలం వాళ్ళు ఒక ఈశ్వరుణ్ణి ప్రార్థించి వాళ్ళు తమ కోరికని సంతానం కలగాలని ప్రయత్నం చేసేవాడు ఈ రోజుల్లో ఈశ్వర ప్రార్థన అన్నిటికీ చేయాలండి ఎందుకంటే ఈశ్వరుడు విఘ్నాలను తొలగించాలి ఆబ్స్టికల్స్ని తొలగించాల్సింది ఈశ్వరుడే అన్న ప్రయత్నం మనం చేసుకుంటూ ఈశ్వర ప్రార్థన అన్నది ఇట్ ఈస్ ఎ థింగ్ నవే డేస్ దేర్ ఆర్ సమ్ ఫెర్టిలిటీ క్లినిక్స్ ఆర్ ఈవెన్ గుడ్ డాక్టర్స్ ఆర్ దేట్ దే విల్ గివ్ సమ్ అడ్వైస్ అండ్ యూ కెన్ గో ఎలాంగ్ విత్ ఇట్ ఐ హ్యావింగ్ సెడ్ ఆల్ దిస్ లెట్ మీ సే వన్ మోర్ థింగ్ ఆల్సో అది పరమ పురుషార్థంగా శాస్త్రం అని చెప్పట్లేదు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ పరీక్షకు వెళ్ళేప్పుడు రెండు పెన్నలు పట్టుకెళ్ళమని మాకు చెప్పేవారు నేను రెండు పేర్లు పట్టుకెళ్ళి ఒకప్పుడు ఏమైంది మరిచిపోయి వెళ్ళామనుకోండి అక్కడ ఎవరో పర్ణించారు రాసి సో ఆ విధంగా శాస్త్రం ఏమని చెప్తుందంటే సంతానం కలిగి ఉండమని చెప్పింది సంతానం లేదనుకోండి అదేదో పెద్ద లోటు అని ఎన్నడో ఆత్మ ఎందు లోటు లేనేలేదు అసలు ఆత్మజ్ఞానం దగ్గర ఇంకా మొహమాటమే బట్ ఇన్ ఏ గివెన్ సిచ్యువేషన్ ఫర్ యంగ్ మ్యాన్ ఈజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ వాడికి ఏం చెప్పాలంటే ఆత్మ ఆత్మకి సంతానం ఉన్నారని ఒకటే చెప్పకూడదు అక్కడికి ఏం చెప్పాలంటే శీఘ్రమే పుత్రవానుభవాలో పుత్రవతి భవాలో ఆశీర్వచ సందర్భం అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి పిడికి విషయానికి ఒకే వంతరం ఉండకూడదు సో అలాగే సాబిత ఒకటి ఉంది సో అన్నిటికీ ఒకే మంత్రం వల్లించకూడదు ఆ సందర్భాన్ని బట్టి వంతరం ఉండాలి ఆశీర్వచనం చేసేటప్పుడు కూడా ఇప్పుడు నూతన దంపతులు వచ్చి నిన్న నమస్కారం చేశారనుకోండి వాళ్ళకి వైరాగ్యం అవి మాట్లాడబోయా వైరాగ్యం చెప్పి సందర్భం వేరే ఉంటుంది హీ విల్ కమ్బ్యాక్ బోత్ అబ్దం విల్ కమ్బ్యాక్ అప్పుడు కావాల్సింది వైరాగ్యం చెప్పొచ్చు ఈ వేరు చూడాలని క్లాస్లో కూర్చుంటే అంత వైరాగ్యం సో దానికి సందర్భం వస్తుంది ఇప్పుడు అలాగే శ్లోకాలని చదవకూడదు కూడా ఈ సభల్లో పండితులు ఎవరో శ్లోకాలు చదువుతుంటారు ఈ కవి సమ్మేళనాల్లో ఇవాళ కళ్ళు అందరూ కవులకి ఉగాదంటే ఈ మధ్యకాలం కవిత్వం ఎలా తయారైపోయిందంటే అంత్యప్రాస్ ఉంటే చాలు టాపిక్ ఏదైనా పర్వాలేదు అన్నట్టుగా మరీ అద్వానంగా తయారై చేసేసారు ఒక ఆయన అన్నాడు ఒక ఆయన కవిత్వం తెలియాడు రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ కాడ వేస్తున్నాడు ఒకడు వేడి వేడి వడ ఇవాళ కవిత్వం ఆ వడ చూయి చూమంటూ నా కడుపులో గడగడ దాన్ని తిన్న నాలుగు గంటలకి కడుపులో కూడా ఇది టీవీలో ఇదండి నేను ఎక్కడో పొద్దున్న ఎక్కడకో పెట్టుకు వెళ్తే చూశారు ఇది డిసీజ్ పోయాం అప్పుడు అనుకులా ఇలా తయారు చేసే కలుగుతుంది మరీ అర్భార్థంగా అలా ఉండక్కర్లేదు అలాగే శివారెడ్డి గారు అనే ఒక ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన చెట్టు మీద కవిత్వం ఉంది బాగుంది కవిత్వం ఐ లైక్ సో ఆ డా అని ఉండక్కర్లేదు వాళ్ళు ఆయన సో దే హిడ్యూస్డ్ ది లెవెల్స్ ద స్టాండర్డ్ బాగా తగ్గిపోయిందేమో అని అనిపించారు అదే గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి ఉగాది కవిత్వం చెప్పంటే బ్రహ్మాండమైన కవిత్వం మంచి పండితులు ఉంటారు విద్వాంసులు ఉంటారు ఎనీవే సో వీ నిడ్ నాట్ టేక్ దీస్ థింగ్స్ వెరీ సీరియస్లీ ఒక సందర్భం వాడు అప్పుడే వివాహం చేసుకోవడానికి వెళ్తున్నాడు కదండి గురువుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయనకి దక్షిణాది కూడా ఇచ్చి నేను వెళ్ళి వివాహం చేసుకుంటాను అండి అంటే ఆ వివాహం చేసుకుని భార్యాభర్త వచ్చాయా ఆశీర్వదించండి అంటే ఆయన ఏం ఆశీర్వదిస్తారు శీఘ్రమేవో సుపుత్రవా తిరస్తువదిస్తారు అంతేగాని ఆత్మా ఆత్మావా ఎల్లో కం ప్రజయా కలిష్యా ఆత్మా అనే బృహదారణ్యకంలో మాత్రం యశాన్నహ అయం లోక ఆత్మా మాకు ఈ ఆత్మే లోకము ఏ లోకము స్వర్గలోకము పితృలోకము అని ఒకటి ఉంది అంటే సంతానం ఉన్నవాళ్ళు ఆ పితృలోకము అనే పుణ్యలోకాన్ని అసలు వివాహంలోకి సన్యాసి వెళ్ళకూడదండి అనవసరం వీడు ఎందుకంటే వీడు ప్రెసెన్స్ ఇట్ సెన్స్ ఏ రాంగ్ సిగ్నల్ హోల్డ్ తీసు అక్కడికి అసలు వాడు ప్రవేశించకూడదు ఒకసారి ఎక్కడో డిన్నర్ స్వామీజీ అరేంజింగ్ ఎ నైస్ డిన్నర్ టుడే తీసుకమ్ ఐస్ వెల్కమ్ డిన్నర్ అంటే భోజనం చేయడానికి వస్తాను స్వామి క్యాండిల్ లైట్ డిన్నర్ ఐ విల్ నాట్ పల్ ఏమంటే వడింగ్ జోరపు రాబం వడింగ్ దీనిపై క్యాండిల్ లైట్ తిన్నరు నేను క్యాండిల్ లైట్ పెట్టే నో అది హోల్ కాన్సెప్ట్ ఐ డోంట్ లైక్ మామూలు లైట్లు వేసుకుంటా ఏదో కూర పులుసు మీరు వడ్డిస్తారు తినేస్తాం గడిపోతాం దీనికి క్యాండిల్ లైట్ తిన్నరు అంటే అసలు భోజనానికి ఆ రకమైన ఎగ్జిక్ట్ చేర్చడం అది భోగ సంబంధం అది అది ఏదైనా గృహస్థులు అది చేసుకోవటం షోపుల్ క్యాండిల్ లైట్ తిన్నరు అదినా నో ఐ డోట్ యాక్సెప్ట్ మీకు రేపు వస్తే మీ ఇంటికి రిక్షన్ నాట్ ఫర్ క్యాండిల్ లైట్ డిన్నర్ అని చెప్పారు నేను సో ఎందుకంటే క్యాండిల్ లైట్ డిన్నర్ ఈస్ నాట్ రాంగ్ ఇట్ ఈస్ ఓకే యూ కెన్ హ్యావ్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఆర్ కెనాల్ చేసెస్ హీ నీడ్ నాట్ గో భోగ ప్రధానమైన స్థానానికి వెళ్ళకూడదు అది శాస్త్రం కాబట్టి సో ఈ మంత్రాలన్నీ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కనుక మనం వీ డినాట్ టేక్ దీస్ థింగ్స్ టూ సీరియస్లీ శంకర్లు ఈ వీళ్ళు ఏమంటారు అంటే అన్ని కాంట్రడిక్షన్స్ అంటారు శంకర్లు ఏమన్నారు దర్శనం కాతే కాంత కష్టే పుత్ర సంసారిక విచిత్ర అన్నారు ఆయన ఆయన ఇక్కడ ఏమన్నా వస్తున్నారు చూడండి ప్రజాసంతతేచిత్రిరణ కర్తవ్య అని రాసి అనుత్పద్యమానేపిత్రే పుత్రకామ్యాది కర్మణ తదుత్పత్తున కర్తవ్య ఇత్యభిప్రాయ ప్రోయాక్టివ్ అనాలిసిస్ చేస్తున్నారు అంటే సందర్భం అటువంటిది ఒక యువకుడు వివాహం చేసుకున్నాడు ఆ సందర్భంలో చెప్పిన మాట ప్రజా ప్రజాతిత్రయ నిర్దేశ సామర్థ్యా అన్యథాశ్చేత అవక్ష్యత్ వాక్యం ఆయన ఇంకా స్కిల్ మేకింగ్ ఇట్స్ స్ట్రాంగ్ మీరు గమనించండి ప్రజాచస్వాధ్యాయ ప్రవచనేజ ప్రజాతిష్టస్వాధ్యాయ ప్రజనశ్చస్వాధ్యాయ ప్రవచనేజ మూడు చెప్పారు వివాహం చేసుకోవడం కాపురం చేయడం మాత్రమే శృతి యొక్క తాత్పర్యమైతే మూడు చెప్పకుండా ప్రజనశ్చ అని మాత్రమే చెప్పింది భార్యాభర్త కలిసి పులసగా హనీ చేసుకోండి అని చెప్పేసి వదిలేసి అలా వదలలేదు ప్రజా ప్రజన ప్రజాతి అని మూడింటిని నిర్దేశించింది మూడింటిని నిర్దేశించింది కాబట్టి సామర్థ్యము ఆ మూడింటి యొక్క నిర్దేశానికి ఒక బలం ఉన్నది ఆ బలాన్ని మనస్సులో పెట్టుకుని మీరు సంతానాన్ని పొందండి అని చెప్పడం అవుతుంది సంతానము శృతి యొక్క తాత్పర్యం కాదనుకోండి అప్పుడు కేవలం ప్రజ నృత్య అని చెప్పు చేసుకో నీవు నీ భార్య కలిసి హనీమూన్ను ఎంజాయ్ చేసుకోండి ప్రజనహ అంటే అదే అని అక్కడితో టాపేసి అక్కడితో టాపలేదు జస్ట్ డోంట్ గివ్ ఇంపార్ వేడింగ్ ఇంపార్టెన్స్ టు ఎంజాయ్మెంట్ లోన్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఫ్యూ ఆల్సో ఇన్ డ్యూ పౌర్స్ అని ఇట్ యాడెడ్ ఎ ఫ్యూ అదర్ థింగ్స్ దీనిని కూడా యథోచితంగా సందర్భానుసారంగా సంతానము పొందవలసినది అని మనకు అర్థం అవుతాం తర్వాత సత్యాన్న ప్రమాదవ్యం ఆ <im>